అసలేం జరిగిందంటే మూడవ అధ్యాయం ముఖ్యమంత్రి నుంచి సమన్వి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక వైర్లెస్ మెసేజ్ వచ్చింది అది నల్గొండ జిల్లా కలెక్టర్ ఓబయ్యకు వచ్చింది మీ జిల్లాలో చిన్న రైతుల అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తిని ముఖ్యమంత్రి తక్షణం చూడాలనుకుంటున్నారు ఇది చాలా అత్యవసర ఆదేశంగా భావించండి కలెక్టర్ కార్యాలయంలో ఆ మెసేజ్ సంచలనం కలిగించింది కలెక్టర్ ఓబయ్య కూడా నిర్ఘాంతపోయారు ఆయనకి ఏమీ అర్థం కాలేదు పంతొమ్మిది వందల డెబ్బై ముఖ్యమంత్రి నుంచి ఒక జిల్లా కలెక్టర్కి వైర్లెస్ మెసేజ్ రావటమే గగనం పైగా ఆ మెసేజ్లో పట్టుమను మూడేళ్లైనా సర్వీసు లేని అత్యంత జూనియర్ ఐఏఎస్ అధికారిని ముఖ్యమంత్రి పిలిపించమన్నారంటే ఈ మెసేజ్ అందుకనే కలెక్టర్ గారు దిగాలు పడిపోయారు ఆగమేఘాల మీద నన్ను పిలిపించారు మెసేజ్ చూపించారు ఏమయ్యా ప్రసాద్ పంప ముంచినట్టున్నావే ఏం చేసావేమిటి అంటూ ఆరా తీశారు నాకు చెమటలు పెట్టేశాయి ఎందుకంటే నాకు తెలిసి ముఖ్యమంత్రి స్వయంగా పిలిపించి మెచ్చుకునేటంత ఘనకార్యం నేనేమీ చేయలేదు ఇంకే రకమైన పాలనాపరమైన విషయమైనా ఒక జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారితో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడటం అసంభవం ముఖ్యమంత్రికి నాకు మధ్య చీఫ్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ కలెక్టరు ఇంతమంది ఉంటారు పాలనా యంత్రాంగపు నిచ్చనలో నేను ముఖ్యమంత్రిని నేరుగా కలుసుకోవడానికి ప్రోటోకాల్ అంటే పాలనా సంస్కృతి అనుమతించదు ఒకవేళ ఎవరైనా జూనియర్ అధికారి సీనియర్ అధికారుల అనుమతి లేకుండా ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తే సీనియర్ల ఆగ్రహానికి గురికాక తప్పదు ఐఏఎస్లకు ఉండాల్సిన మొదటి లక్షణం ఈ ప్రోటోకాల్ పాటించడం అదే ముఖ్యమంత్రి కోరుకుంటే ఎంత మారుమూలను అతి చిన్న అధికారినైనా పిలిపించుకోవచ్చు అప్పుడైనా ఆ అధికారి ఆ విషయాన్ని తన భాషకు చెప్పి ఆయన అనుమతితోనే వెళ్ళి సీఎంని గెలవాల్సిందే ప్రోటోకాల్ ఇప్పుడు ఉంది కానీ పాటించే వాళ్ళని కాగడాలతో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి అడుగుతున్నారు ఆ ప్రసాదెవడో తక్షణం పంపించండి అని అంటే నేను చేసిన నేరం చాలా పెద్దదై ఉండాలి ఎంత పెద్దదంటే చీఫ్ సెక్రటరీ సెక్రటరీలు వగేర పాలనా యంత్రాంగపు అధికార గణాలన్నింటినీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి నేరుగా నాకు పాఠం చెప్పాలనుకుంటున్నారు నాకింత ఆందోళన కలగడానికి కారణం నా భయం మాత్రమే కాదు జిల్లా కలెక్టర్ సహా నా సహాధికారులు కూడా నేనేదో చేయరాని ఘోరం చేయబట్టే వైర్లెస్ మెసేజ్ వచ్చిందని విశ్లేషించడం అక్కడితో ఆగలేదు నా కింద పనిచేసేవాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ నాకు మెసేజ్ గురించి చెప్పిన దగ్గర నుంచి ప్రతివాడు అంటూ నా పట్ల సానుభూతి కురిపిస్తూ ఉండటం దానికి తోడు కలెక్టర్ ఓబయ్య సైతం కొంప ముంచావు కదయా అనటం నాలో భయాన్ని ఆందోళన పెంచేసాయి ముఖ్యమంత్రి ఎందుకు పిలిపిస్తున్నారు కలెక్టర్ ఊహించలేకపోతున్నారు జిల్లాలో అతిపెద్ద అధికారి ఆయనే చెప్పలేకపోతే ఇంకెవరు కొంచెం ఆలోచించాక ఒక ఐడియా వచ్చి ప్రణాళిక శాఖ కార్యదర్శిగా మా అమ్మ తరఫు బంధువు బిపిఆర్ విఠల్ రెవెన్యూ శాఖ డిప్యూటీ కార్యదర్శిగా ఆయన భావమృతి ఏఎస్ జయరావులు సెక్రటేరియట్లోనే ఉంటారు వాళ్ళకి ట్రంక్ కాల్ చేసి ఆ రోజులో ఎస్టీడీ ఫోన్ సదుపాయం కూడా లేదు కదా సీఎం ఆఫీసులో వాకప్ చేయమని చెప్పాను ఇద్దరు మరో గంట తర్వాత నాకు ట్రంక్ చేసి చెప్పింది ఒకటే సీఎం పిలిపించిన మాట నిజమే ఆ వైర్లెస్ మెసేజ్ సీఎం ఆదేశాల ప్రకారమే వచ్చింది అదంతా సరే అసలు ఎందుకు పిలిపించమన్నారు ఇది నా ఉత్కంఠ నిండిన ప్రశ్నే అది మాత్రమే ఎవరికీ తెలియడం ఇదే వాళ్ళిచ్చిన జవాబు నేరసం వచ్చేసింది నా నేరసం గమనించిన జయరావు ఒక హాస్యోక్తి విసిరాడు నీకు పెళ్ళైందనే ఒక కూతురు ఉందనే ఆయనకు తెలియదేమో తన పెళ్లిగానే కూతురుల కోసం నీ మీద కన్నేసి ఉంటాడు తట్టుకోలేకపోయాను నేను సీరియస్గా ఆందోళన చెందుతుంటే పరిహాసాలా ఏమిటి జయరావు గారు నా మీద ప్రయోగం చేస్తున్నారు అనేశాను అసలు తెలుసుకోవాలని నేనెందుకు ప్రయత్నం చేయాలి ఈ పోస్టులకు వచ్చాక నేను చేసిన తప్పులేమిటో నేనే నెమరు వేసుకుంటే ఏ రాజకీయ నాయకుడు నా మీద కడుపు మండతో ముఖ్యమంత్రి ఫిర్యాదు చేసాడో కదా తెలియకపోయినా అతి ఘోరమైన నేరంగా రాజకీయ నాయకులు ఎంచగల పని నేను ఏం చేశానో తిరిగి చూసుకుంటే సరే ఆ నేరానికి ఎలాంటి అక్షంతలు పడవచ్చు దానికి సిద్ధపడిపోవచ్చు కదా ఒక్కసారి గడిచిన ఒకటి రెండేళ్లలో జరిగిన విషయాలను నెమరు వేసుకో నల్గొండ జిల్లాలో నేను నిర్వహిస్తున్న చిన్న సన్నకారు రైతుల అభివృద్ది సంస్థని బాగా సమర్థంగా పనిచేసే సంస్థగా తీర్చిదిద్దాలని పనిచేస్తున్నాను చిన్న రైతుల అభివృద్ది పథకం కింద ఈ సంస్థ అర్హులైన చిన్న రైతుల్ని సన్నకారు రైతుల్ని గుర్తించి వారికి బావులు త్రవ్వుకోవడానికి పంపు సెట్లు ఏర్పాటు చేసుకోవడానికి పంటలు వేసుకోవడానికి సబ్సిడీలు అప్పులు ఇస్తూ ఉంటుంది ఇది విజయవంతం కావాలంటే కేవలం నాయకులు సిఫార్సు చేసిన వాళ్లకి కాకుండా నిజంగా అర్హులైన వాళ్లనే ఎంపిక చేసి వాళ్ళకి ఇప్పించాలన్న దృఢ నిశ్చయంతో గ్రామ సభలు ఏర్పాటు చేయించడం గ్రామ సభలోనే అర్హులైన చిన్న రైతులని గ్రామ సభ ఆమోదంతో గుర్తించడం వాళ్లకే ఈ పథకం ప్రయోజనాలు అందేలా చేయడం సాగిస్తున్నాను సమితి అధ్యక్షులు మండలాలు ఏర్పడక ముందు సమితులుండేవి శాసనసభ్యులు జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఎంపీలు వగేరా ఎవరు సిఫార్సు చేసినా నేను గుడ్డిగా ఆ సిఫార్సు ప్రకారం పోకుండా ్రామసభ ఎంపిక చేసిన వారికే సబ్సిడీలు రుణాలు అందేలా చేస్తూ వచ్చాను నేను తప్పు చేస్తున్నానని వాళ్ళు అనలేరు కానీ తమ ప్రత్యర్థి వర్గీయులు కూడా లబ్ది పొందుతున్నారన్న దుగ్ధ మాత్రం వాళ్లలో పేరుకుపోతూ ఉండవచ్చు ఒకళ్ళిద్దరూ నా మొహం నర్మగర్భంగా డైలాగులు కూడా వేశారు వాళ్లలో ఎవరన్నా ముఖ్యమంత్రికి నా ఏమైనా కల్పించి చెప్పి ఉండవచ్చు ఎవరు చెప్పి ఉంటారు వీళ్ళందరిలోకి ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండేవాళ్ళు ఎవరు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి తనిఖీ చేసి వెళ్ళిన రామకృష్ణయ్య గారు ఏమైనా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసి ఉంటారా ఆయన చేస్తే చీఫ్ సెక్రటరీ కదా చేయాలి ముఖ్యమంత్రికి ఎందుకు చేస్తారు ఒకవేళ చీఫ్ సెక్రటరీకి చెప్తే ఆయన ముఖ్యమంత్రికి చెప్పి ఉంటారా ఒకవేళ ఫిర్యాదు చేసి ఉంటే రామకృష్ణయ్య గారు ఏమని ఫిర్యాదు చేసి ఉంటారు ఏమంది నేను మార్గదర్శక సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించానని చెప్పి ఆయన తనిఖీకి వచ్చినప్పుడు జిల్లాలో కమ్యూనిటీ వెల్స్ సామాజిక భావాల పథకం అమలు విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు అర్హులైన వాళ్ళకే ప్రయోజనం అందాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు బాగుంది కానీ మీరు ఈ పదకం యొక్క మౌలిక మార్గదర్శక సూత్రాలని ఉల్లంఘిస్తున్నారు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అని తెలుసు కదా అయినప్పుడు మీరు ముందుగా కేంద్రం అనుమతి లేకుండా మార్గదర్శక సూత్రాలను ఎలా ఉల్లంఘిస్తారు ఎవరు చెప్పారు అలా చేయమని నేను అన్నాను నేను చేస్తున్న పని అంతిమ లక్ష్యం అర్హులైన వారికి పథకం ప్రయోజనం చేకూరడం పథకం యొక్క లక్ష్యం కూడా అదే కదా అది నెరవేరుతున్నప్పుడు ఈ మార్గదర్శక సూత్రాల ఉల్లంఘన ఏమంత పెద్ద నేరం కాదు సార్ మీరు ఇప్పుడైనా రాటిఫై చేయవచ్చు కదా రామకృష్ణయ్య గారు ఏమీ మాట్లాడలేదు ఢిల్లీ రెండు చూద్దాం అంటూ వెళ్ళిపోయారు కాబట్టి రామకృష్ణయ్య గారే ఏదో చెప్పి ఉంటారు చీఫ్ సెక్రటరీకో ముఖ్యమంత్రికో కానీ ఆయన పెద్ద మనిషి అనుకుంటున్నానే నిజంగా అలా ఫిర్యాదు ఉంటారా ఏమీ అర్థం కావటం ఆందోళన వదలటం ధైర్యం చెప్పేవాళ్ళు కనబడటం లేదు అన్నిటికీ సిద్ధపడిపోయాను మహా అయితే బదిలీ చేస్తారు లేదా సస్పెండ్ చేస్తారు అంతే గాని ఉద్యోగం బేయలేరు కదా ఐఏఎస్ ఉద్యోగాల్లో ఇది ఒక సదుపాయం ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎంత చండాల పని చేసినా అతని మీద ప్రభుత్వం తీసుకోగలిగిన అతి పెద్ద క్రమశిక్షణ చర్య సస్పెన్షన్ అది కూడా అంత సులభంగా జరగదు సంజాయిషి అడగటం మేమో ఇవ్వటం అత్యవసరం అనుకుంటే సస్పెండ్ చేయడం లేదా ఇంకో పోస్ట్కు బదిలీ చేయడం అంటే ఒక పోస్ట్లో ఒక సాధారణంగా రెండు మూడేళ్లు పూర్తి అయ్యేదాకా ఉండనివ్వకపోవచ్చు కానీ రిటైర్ అయ్యేదాకా మాత్రం సర్వీస్లో ఉండనిస్తారు ఉద్దేశపూర్వకంగా తప్పు చేసే ఐఏఎస్ అధికారులకు అదే ధీమా టరం గ్యారంటీ లేదు కానీ సర్వీస్ గ్యారంటీ ఉంది సర్వీసుల నుంచి పూర్తిగా తొలగించే అవకాశం లేదా ఉంది శిశుపాలుడు వంద తప్పులు చేస్తే శ్రీకృష్ణుడు చక్రం వేసినట్టు ప్రభుత్వం కూడా చాలా తప్పులను భరిస్తూ ఉంటుంది ఇక వీడు మనం భరించలేనని తప్పులు చేస్తున్నాడు అనిపిస్తే అప్పుడు సర్వీసు నుంచి తొలగిస్తారు అది కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఫలానా ఇన్ని నేరాలు చేసి ఇతను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉండి అర్హత కోల్పోయాడు కాబట్టి ఇతన్ని ఐఏఎస్ నుంచి తొలగించాలి అని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ నేరాల చిట్ట అంతా నిజంగా అన్ని నేరాలు చేశాడా ఉద్యోగ అర్హత కోల్పోయాడా అని సమీక్షించుకున్నాక న్యాయశాఖకు పంపిస్తే వాళ్ళు కూడా ఈ తొలగింపు న్యాయస్థానంలో నిలుస్తుంది అని సంతృప్తి చెందితే అప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని సర్వీసుల శాఖ రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుని ఆమోదిస్తే అప్పుడు రాష్ట్ర ఆ ఐఏఎస్ అధికారిని సర్వీసు నుంచి తొలగించవచ్చు ఇంత రక్షణ ఉంటేనే ఐఏఎస్ ఎవరికీ భయపడకుండా అంకిత భావంతో పనిచేయగలరని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు కానీ ఈ రక్షణ కవచాన్ని దుర్వినియోగం చేసేవాళ్లు ఇప్పుడు తయారయ్యారు అందులో ఒక ఐఏఎస్ అధికారిని భరించలేక ఇలా సర్వీసు నుంచి తొలగించారు నాకు తెలిసి మన రాష్ట్రంలో ఇదే మొదటి తొలగింపు ఇంత గందరగోళం ఉంది కాబట్టి నన్ను ఉద్యోగం నుంచి తీసేసే అవకాశం అయితే లేదు చాలా ధైర్యం వచ్చింది కానీ బదిలీ చేయొచ్చు సస్పెండ్ చేయొచ్చు సస్పెన్షన్ అంటే కొత్తగాని బదిలీ కొత్త కాదు రెండేళ్ల క్రితం భువనగిరి సబ్ కలెక్టర్ గా ఉన్నప్పుడే నాయకులు పట్టుబట్టి నన్ను నలభై గంటల్లో బదిలీ చేయించారు కదా అసలు ఆ బదిలీ కూడా మంత్రి గారు చేయిస్తే జరిగిందే యువమంత్రి పురుషోత్తం రెడ్డి గారు మంత్రి కాకముందు శాసన మండలి సభ్యులు మాత్రమే నేను భువనగిరి సబ్ కలెక్టర్ గా ఉన్నప్పుడే ఆయనతో తరచూ సంభాషణ జరుగుతుంది యువకుడు అధికారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం ఆయన ఏదైనా పని కావాల్సి వస్తే అది ఎందుకు జరగదో వివరించి చెప్తే అర్థం చేసుకునే తత్వం ఉన్న మనిషి కానీ జరిగిందేమిటి సుమారు ఐదు వందల యాభై ఎకరాల నల్లరేగడ బంజర భూమి మొత్తం ఒకే ఖండ్రిగ్గగా సదునుగా ఉంది అంత ప్రభుత్వ భూమి గనుక దానిని ఆ గ్రామంలోని వారికే పంచిపెట్టాలని భువనగిరికి నేను సబ్ కలెక్టర్ గా వెళ్ళక ముందే అక్కడున్న రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ప్రభుత్వానికి కొన్ని నివేదిక పంపారు ఇది ప్రభుత్వ విధానానికి విరుద్ధమూ కాదు పేదలకు భూమి పంచడానికి ప్రభుత్వ వ్యతిరేకము కాదు అయితే ఆర్డీఓ పంపిన ప్రతిపాదన వేరు ఆ ప్రతిపాదన ప్రకారం ఈ ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం ఆ గ్రామంలోని రైతులకి వాళ్ల వాళ్ల కమతాల పరిమాణానికి తగిన నిష్పత్తిలో విభజించి ఇచ్చేస్తుంది ఆ రైతులంతా ప్రభుత్వం నుంచి తమకు ఎంత భూమి వస్తుందో అంతే పరిమాణంలో తమ సొంత కమతాల్లోంచి భూమిని ప్రభుత్వానికి ధార దత్తం చేస్తారు అలా వారు ప్రభుత్వానికి ఉదారంగా వదులుకున్న భూమిని ప్రభుత్వం వారు భూమి లేని పేదవారికి పంచిపెట్టుకోవచ్చు ఆర్డీఓ ఈ ప్రతిపాదనను ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపడానికి కారణం ఆ గ్రామ భూస్వాముల సమైక్య నిర్ణయం గ్రామ పెద్దలంతా నిర్ణయించాక ప్రతిపాదన ప్రభుత్వానికి వెళ్ళక ఏమవుతుంది నేను అక్కడికి సబ్ కలెక్టర్గా వెళ్లేసరికి పరిస్థితి చాలా మారిపోయింది ఎలాగూ ఆర్డీఓ పంపిన రిపోర్ట్ని ప్రభుత్వం ఆమోదించేస్తుంది ఆమోదింపు చేసుకుంటారు కూడా కనుక ఈ ఐదు వందల యాభై ఎకరాలని మనం అనుకున్నట్టుగా పనిచేసుకుందాం అనుకుని రైతులంతా ఆర్డీఓ తహసీల్దారుల ఆశీస్సులతో ఆ ఐదు ఎకరాల భూమిని దున్నేసి పంటలు కూడా వేసిస్తారు ఇందులో నేను చేయగలిగింది గాని ఆపగలిగింది కాని ఏమీ లేదు కానీ ఎప్పుడైతే ఐదు ఎకరాల నల్లదేగడలే నేలని భూస్వాములు దున్ని పంటలు పండించడం ఆరంభించారో అప్పుడు కమ్యూనిస్టు నాయకుల్లో ఇది సంచలనం కలిగించింది అప్పటికే పెద్ద రైతుల ఉదారత్ ఏమిటో కూడా కమ్యూనిస్టులకు అర్థం కావడంతో వాళ్ళంతా ఆందోళనకు దిగారు మొదట్లో నాకు అర్థం కాలేదు ఈ భూమికి బదులుగా ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుని పేదవాళ్ళకి ఇస్తోంది కదా ఆందోళన ఎందుకు చేస్తున్నారు కమ్యూనిస్టు నాయకులు చూసిన కోణం వేరు ఈ ఐదు ఎకరాల నల్లరేఖ నేలా చదునైనది సారవంతమైనది దుక్కి దున్ని పండించుకోదగినది ఈ భూమిని రైతులు తీసుకుని వాటికి బదులుగా ప్రభుత్వానికి వదులుకునే వాళ్ళ సొంత భూముల్లో అక్కడక్కడ పంటలు పండొచ్చేమో గానీ అధిక భాగం రాళ్లు రప్పలు గుంటలు గుట్టలు ఆ భూమిని భూమి పేదలకు ప్రభుత్వం పంచిపెట్టాలా ఇలా కమ్యూనిస్టులు ఎదురు నాటికి ఎమ్మెల్సీ పురుషోత్తం రెడ్డి గారు మంత్రి అయిపోయారు ఆరడీవ పంపిన ప్రతిపాదన మీద ప్రభుత్వం నుంచి ఆదేశాలేవి ఇంకా రాలేదు కానీ నా దగ్గర తహసీల్దార్గా పనిచేస్తున్న గోపాలం మంత్రి గారికి ప్రైవేట్ సెక్రటరీగా చేరిపోయారు అప్పుడు ఈ భూ వివాదానికి వచ్చిన కొత్త రంగు ఏమిటంటే ఈ వివాదం మంత్రి గారి ఊళ్ళో మంత్రి కాకముందు పురుషోత్తమరెడ్డి గారు కూడా గ్రామ పెద్దల నిర్ణయంలో భాగస్వామి ఆర్డీ పంపిన ప్రతిపాదన అమలు జరిగితే పురుషోత్తమరెడ్డి గారి కుటుంబం మాన్యుంచి సుమారు డెబ్బై ఎకరాల చౌలు రాళ్లు రపల భూమి ప్రభుత్వానికి సంక్రమిస్తుంది అంతే పరిమాణంలో ఈ నల్లగడు భూమిలో వాటా రెడ్డి గారి కుటుంబానికి దొరుకుతుంది పురుషోత్తమ రెడ్డి గారు మంత్రి అయ్యే ముందు వరకు నివురు నిప్పులా ఉన్న ఈ భూ వివాదం ఒక్కసారిగా రాజుకుని ఉద్యమ జ్వాలగా మారింది ప్రభుత్వం ఇచ్చే భూములు రైతులు వదులుకునే పనికిరాని భూముల మంచి భూముల్ని కామందులకు పంచి పేదల నోట్లో రాళ్లు రప్పలు వేస్తారా అయినా ప్రభుత్వం తన తుది నిర్ణయం ఇవ్వక మున్పే ప్రభుత్వ భూమిని రైతులు ఎలా ఆక్రమించుకుంటారు ఎలా దుక్కి దున్నేసి పంటలు పండిస్తారు ఇలాంటి ప్రశ్నలతో కమ్యూనిస్టు ఉద్యమం ఊపందుకుంది ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆ ఐదు వందల యాభై ఎకరాలు ఎక్కడ ఎక్కడ రైతులు పంటలు పండించారో ఆ దిగుబడి మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆ భూమినే భూమిలేని లేని పేదలకు పంచిపెట్టాలని కమ్యూనిస్టు ఉద్యమం డిమాండ్ చేసింది ఒకవేళ నిరుపేదలకు అక్కడ భూమి పంపిణీ చేసే ప్రతిపాదనకు ప్రభుత్వం సుముఖంగా లేని పక్షంలో గతంలో ప్రతిపాదించిన మోడల్ వ్యవసాయ పరిశోధనా క్షేత్రాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేసింది కమ్యూనిస్టు ఉద్యమం వేడెక్కింది ధర్నాలు ప్రదర్శనలతో గ్రామం అట్టుడిగిపోతుంది భూస్వాముల కుట్లను సాగనివ్వరాదని కమ్యూనిస్టులు మావాడే మంత్రి అయ్యాక ఎలా ఆపగలరో చూస్తాం అని రైతులు పంతలు పెంచేసుకున్నారు రైతులు అనబడే భూస్వాములకి కాంగ్రెస్ మంత్రి మద్దతు ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని జరగనివ్వకూడదని కమ్యూనిస్టులు హోరాహోరీ రాజకీయ పోరుకు సిద్దమయ్యారు ఆ గ్రామంలో రెచ్చిపోయిన ఆవేశాలు ప్రకటనలు ప్రదర్శనలు రాజధానిలో రాజకీయ ప్రకంపనలకు దారితీశాయి ముఖ్యమంత్రి కాశు బ్రహ్మానందరెడ్డికి ఈ ఉద్యమం గోలా కనిపించింది పైగా మాటిమాటికి కాంగ్రెస్ మంత్రి పేరు బయటకు నల్లగొండ జిల్లా రాష్ట్ర రాజధానికి పక్కనే ఉండటం వల్ల ఇక రేపో మాపో హైదరాబాద్ లో కూడా కమ్యూనిస్టులు శిబిరాలు వేసి ప్రదర్శనలు సాగించే పరిస్థితి ఏర్పడింది శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా ఈ అంశంలో వాస్తవ పరిస్థితిపై ఒక నివేదికను తెప్పించవలసినదిగా ముఖ్యమంత్రి ఆదేశించడంతో భువనగిరి సబ్ కలెక్టర్ చేత ఇన్స్పెక్షన్ చేయించి రిపోర్టు తెప్పించమంటూ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు అలా నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది సర్వీసులోకి వచ్చాక మొదటిసారిగా రాజకీయ దుమారం రేపిన వివాదం మీద వాస్తవ పరిస్థితిని అంచనా వేయడం కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు ఆచితూచి వేశాను బహిరంగ తనిఖీకి నోటీసులు జారీ చేశాను ముందు జాగ్రత్త చర్య గ్రామంలో ఎలాంటి శాంతి భద్రతల పరిస్థితులెత్తకుండా పోలీసు బందోబస్తు ఆఫీసులో రికార్డులు రెడీ చేయించాను ఈ ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు మంత్రి గారి ఊరి నుంచి మంత్రి గారి మద్దతు ఒకరు నా దగ్గరకు వచ్చారు ఆయన వాదన వేరుగా ఉన్నారు సార్ ఈ భూముల పంపిణీ ప్రతిపాదనకి కారణం గ్రామస్తుల నిర్ణయం ఆ రోజు పురుషోత్తమరెడ్డి గారు కూడా గ్రామస్తుల్లో ఒకరుగా ఈ నిర్ణయాన్ని బలపరిచారు ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మీరు తిరగదొడితే మంత్రి గారు ఆ రోజు తాను సమర్థించిన గ్రామస్తుల నిర్ణయాన్ని ఎలా తిరస్కరించగలరు అదే మాటకు ఇప్పుడు కూడా కట్టుబడి ఉండకపోతే ఆయన ప్రతిష్ట ఏమవుతుంది ఆయన రాజకీయ మనుగడికే ఇది సవాల్ ఇప్పుడు ఇది మంత్రి గారి పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం మాత్రమే కాదు అధికార పార్టీ ప్రతిష్ట కూడా అయినా మేము తీసుకునే భూములకు బదులు మా భూములు ఇస్తున్నాం కదా దీని మీద ఇంత పంచాయతీ ఎందుకు సార్ అంటూ ఆ మద్దతు ద్వారా నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు నాకు మనసులో దిగుతుంది మంత్రిగారి గ్రామం గొడవల్లో నన్ను ఇరికించారేమిటబ్బా అని సర్వీసులోకి వచ్చేప్పుడు ప్రతిజ్ఞ చేస్తాం రాజ్యాంగాన్ని కట్టుబడి రాజ్యాంగాన్ని కాపాడుతూ పనిచేస్తాం అని రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగ పరిభాషలో చెప్పాలంటే ప్రభుత్వ ఆదేశాలను పఠించడమే నేను చేయాల్సిన పని అదే చెప్పాను ఆ మద్దతుదారుడికి ఇన్స్పెక్షన్ రద్దు చేస్తున్నట్లుగా చీఫ్ సెక్రటరీ నుంచి ఆదేశాలు ఇప్పించండి అయ్యా చాలు అతనికి నా తత్వం అర్థమైంది వాదించకుండా వెళ్ళిపోయాడు ఇన్స్పెక్షన్ కి రంగం సిద్దమైపోయింది మంత్రి గారి ప్రైవేట్ సెక్రటరీ గోపాలం ద్వారా మంత్రి గారు కబురు ఈ గోపాలం అంతకుముందు నా కింద తహసీల్దార్గా పనిచేశాడు అతను చాలా విషయాలు చెప్పాడు సార్ మంత్రి గారు అనేది ఏమిటంటే మీరు ఇప్పుడు ఇన్స్పెక్షన్కి ఆ ఊరికి వెళ్తే శాంతి భద్రతల సమస్య తగ్గుతుంది అక్కడంతా ఉద్రితంగా ఉంది కాబట్టి ఇన్స్పెక్షన్ ని ఏదో కారణం చూపించి రద్దు చేస్తే మంచిదని చెప్పమన్నారు మరో మాట కూడా చెప్పమన్నారు ఈ భూములు తాము తీసుకుని తమ భూముల్ని ప్రభుత్వానికి ఇవ్వాలని గ్రామస్తుల సామూహిక నిర్ణయమేనని ఆ రోజు అందులో తాను కూడా ఒకని మాత్రమేనని అంతకుమించి ప్రత్యేకంగా ఆ భూముల్ని కబ్జా చేయాలన్న తాపత్రయం కుటుంబానికి లేదని కూడా సార్ చెప్పారు ఇంకో మాట సార్ ఇప్పుడు ఉద్యమం చేస్తున్న జనంలో తమ ఊరి వాళ్ళు లేరని ఇతర గ్రామాల వాళ్ళని పోగు కేవలం తనను అప్రతిష్టపాలు చేయడం కోసమే కమ్యూనిస్టులు ఈ ఉద్యమం తలపెట్టారని కూడా సార్ చెప్పమన్నారు మధ్యలో అడ్డుదగిలాను నాకు సుదీర్ఘంగా ఎవరన్నా చెబితే నాకు విషయం అర్థమయ్యాక చివరిదాకా వినే అలవాటు లేదు మంత్రి గారి కవి హృదయం అర్థమైపోయింది కదా ఇంకా కథలేందుకు గోపాలం నా సంగతి ఈ పాటికి నీకు తెలిసే ఉండాలి అంటూ గోపాలం వాక్ ప్రవాహాన్ని ఆపేశాను గోపాలం అంత తేలిగ్గా వదలలేదు సార్ చివరిగా ఒక మాట మంత్రిగారికి మీ గురించి కూడా తెలుసు అందుకే ఆయన ఇప్పుడు అనవసరమైన ఉద్రిక్త తలెత్తకుండా కనీసం ఇన్స్పెక్షన్ని కొన్ని రోజుల పాటు వాయిదా వేయించమన్నారు ఈ లోపల రైతులు వాళ్ల పంటను వాళ్ళు కోసుకు వైల్లిపోతారు ఆయనకు ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటే దానికే కట్టుబడి ఉంటాం అని కూడా చెప్పారు గోపాలాన్ని ఇంకా నేనేమీ చెప్పనివ్వలేదు మంచిది గోపాలం నువ్వు చెప్పాల్సింది చెప్పావు కానీ నేను ఇప్పటికే నోటీసులు జారీ చేసేసాను పోలీసు బందోబస్తుకి రిక్విజేషన్ కూడా ఇచ్చేసాను ఇప్పుడు ప్రభుత్వం ఆపమంటే తప్ప నాకుగా నేను ఆపడం సాధ్యపడదు ఇదే మాట మంత్రి గారికి చెప్పండి వారు ప్రభుత్వం ద్వారా తనకి ఆపిస్తానంటే నాకు అభ్యంతరం లేదు అంటూ సంభాషణ ముగించాను ముందు ప్రకటించిన ప్రకారం మర్నాడు నేను బహిరంగ తనిఖీకి వెళ్లాను వాస్తవ పరిస్థితిని చూసి యథాతథంగా ఒక రిపోర్టు తయారు చేశాను నా రిపోర్టు ప్రభుత్వానికి చేరే లోపల మంత్రిగారి మద్దతుదారులైన రైతులు హైకోర్టులో రిట్ వేశారు ఫలితంగా హైకోర్టు కేసు విచారణ తేలే వరకు యథాతథా స్థితిని కొనసాగిస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేసింది అంటే కేసు తెలియ వరకు ఎవరి కబ్జాలో ఉన్న భూమి వాళ్ల కబ్జాలోనే ఉంటుంది కాబట్టి ప్రభుత్వ భూమిలో తాము పండించిన పంటను రైతులు ఆనందంగా పోసుకుపోవచ్చు మరి హైకోర్టులో రిట్ను స్వీకరించినప్పుడు ప్రభుత్వ న్యాయవాది శివశంకర్ గారు ప్రభుత్వం తరఫున వాదించాలి కదా ఏం వాదించారు తనకి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని చెప్పేసి కూర్చున్నారు దానికోసం నేను ఈ వివాదం పూర్వపరాలన్నీ తీసుకుని ప్రభుత్వం న్యాయవాది దగ్గరికి పరిగెత్తాల్సి వచ్చింది స్టే వచ్చాకనే మొత్తం మీద హైకోర్టులో రిట్ ఎందుకు దాఖలైందో నాకు అర్థమైపోయింది అనుకున్నాను ఇక ముందు ఈ వివాదం విషయంలో ఇంకా అప్రమత్తతతో ఉండాలని అనుకున్నాను అంత శ్రమ నాకు కలగకుండా మంత్రిగారే స్వయంగా మా ఇంటికి వచ్చారు ప్రసాద్ గారు ఇది నా రాజకీయ ప్రతిష్టకు సంబంధించిన విషయం మీది ముక్కుకు సూటిగా పోయే తత్వం మంచిదే మీ విధానాలు మీవి మా రాజకీయాలు మావి నా కోసం మీ విధానాలు మార్చుకోమని చెప్పను కానీ మీరు అభ్యంతర పెట్టకపోతే మిమ్మల్ని బదిలీ చేయించి ఇంకో ఆర్డీఓ అని తెచ్చుకోవాలనుకుంటున్నాను అంటూ మర్యాదపూర్వకంగా చెప్పారు ఆయన నా ఇంటికి రావాల్సిన అవసరమూ లేదు నన్ను ఒప్పించాల్సిన అవసరమూ లేదు వాళ్ల రాజకీయ ఒత్తిడులు వాళ్లవి ఏమైనా మంత్రి గారు స్వయంగా ఇంటికొచ్చి చెప్పడం ఆయన సంస్కారానికి అద్దం పట్టింది మంత్రి వచ్చి చెప్పినంత మాత్రాన వెంటనే బదిలీ జరిగిపోతుందా నా టరం అయ్యేదాకా ఉంటాగదా అనుకున్నాను అనుకుంటూనే ఉన్నాను ఇంతలో రెండో రోజునే నా బదిలీ ఉత్తర్వులు వచ్చేశాయి నన్ను భద్రాచలం సబ్ కలెక్టర్గా బదిలీ చేశారు నా బదిలీని నిరసిస్తూ కమ్యూనిస్టులు ఆందోళనకు చెలో అసెంబ్లీ ప్రదర్శనకు దిగారు నా సర్వీసులో తగిలిన తొలి రాజకీయ బదిలీ దెబ్బ నుంచి కోలుకునే లోపల భద్రాచలం వెళ్లడానికి లారీలోకి సామాన్ ఎక్కిస్తుంటే ప్రణాళికా శాఖ కార్యదర్శి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారికి సన్నిహితుడైన బీపీఆర్ విఠలే టెలిఫోన్ చేశారు మీ బదిలీ గురించి ప్రభుత్వం పునరాలోచిస్తోంది తొందరపడి భద్రాచలం వెళ్లవద్దు ఆయన మరో మాట కూడా చెప్పారు ఎవరితోనూ అనకండి మంత్రి గారిని పిలిచి ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పారు ఎమ్మెల్యే గాను సమితి ప్రెసిడెంట్ గాను చేయగల అనేక వ్యవహారాలని మంత్రిగా ఉంటే చేయలేము మంత్రి అయిన దగ్గర నుంచి అందరి మన మీదే ఉంటాయి రోడ్డుకెక్కే పరిస్థితి వస్తోందంటే ప్రతిష్ట కోసం పంతానికే పోకూడదయ్యా అన్నారు అది మీ వరకే సుమా నా భద్రాచలం ప్రయాణం ఆగిపోయింది కొద్ది రోజుల్లో కొత్తగా జిల్లాకి మంజూరైన చిన్న రైతుల అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ నన్ను నియమించారు అందుకే ఒకవేళ నన్ను ముఖ్యమంత్రి చీవాట్లు పెట్టి మహా చేస్తే బదిలీ చేస్తారు అంతే కదా అనుకుని దానికి సిద్దపడి ముఖ్యమంత్రి గారి వైర్లెస్ సమన్లకు తలవంచి హైదరాబాద్ బయలుదేరాను సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళాను ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉన్నారన్నారు అక్కడికి వెళ్లాలా వద్దా ఇక్కడికి ఆయన రాకపోతే నన్ను ఆగమేఘాల మీద పంపించమని కదా కలెక్టర్కి వైర్లెస్ మెసేజ్ ఆలస్యం చేస్తే ఇది కూడా ఆయన కోపం తెప్పించవచ్చు అసెంబ్లీకి వెళ్లాను పాత అసెంబ్లీ భవన్లో ముఖ్యమంత్రి ఉండే ఛాంబర్లో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టాను సీఎం ఏం అడుగుతారో తెలియదు గనక సంఖలో నా చిన్న రైతుల అభివృద్ధి సంస్థ తాలూకు కార్యకలాపాలను తెలిపే పెద్ద ఫైల్ పట్టుకుని లోపలికి వెళ్లేసరికి అక్కడ సందర్శకుల గదిలో నలుగురు ఐదుగురు మంత్రులు చీఫ్ సెక్రటరీ కొంతమంది సీనియర్ అధికారులు ఎమ్మెల్యేలు కూడా నిరీక్షణలో ఉన్నారు చీఫ్ సెక్రటరీకి నమస్కారం పెట్టి ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ ఆఫీసర్ సీతాపతిని కలిసి నా పేరు పివిఆర్కే ప్రసాద్ నల్గొండ అని పూర్తి లోపల సీతాపతి అందుకున్నాడు ఆ మీకోసమే ముఖ్యమంత్రి అడుగుతున్నారు కాళ్లలో వణుకు మొదలైంది సీతాపతి లోపలికి వెళ్లి బయటకు వచ్చి సీఎం గారు రమ్మంటున్నారు అని నన్ను లోపలికి పంపించాడు ఇక్కడ ఇంతమంది నిరీక్షిస్తుంటే ముఖ్యమంత్రిని నన్ను లోపలికి రమ్మన్నారా అయిపోయాం మరోసారి అన్నింటికి సిద్ధంగా ఉన్నాను అనుకుని లోపలికి అడుగు పెట్టాను కానీ ముఖ్యమంత్రి నన్ను చిరునవ్వుతో ఆహ్వానించారు రండి ప్రసాద్ కూర్చోండి అన్నారు నువ్వేదో సామూహిక బావుల ప్రయోగం చేస్తున్నావు కదా మార్గదర్శక సూత్రాలకు విరుద్ధంగా కూడా చేస్తున్నావు అన్నారు ఈ విషయం నాలుగు రోజుల క్రితం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది ప్రధానమంత్రి కూడా ఈ అంశం గురించి నన్ను అడిగారు ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు నాకు చెమటలు పట్టేస్తున్నాయి క్షణాల్లో నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు కార్యదర్శి రామకృష్ణయ్య గారు వచ్చి నల్గొండ జిల్లాలో ఈ ఎస్ఎఫ్డిఏ పథకం అమలు తనిఖీ చేయడం నేను చేస్తున్న ప్రయోగం అయితే బాగుంది కానీ ఈ పథకం యొక్క మౌలిక మార్గదర్శక సూత్రాలకు విరుద్ధంగా చేస్తున్నానని విమర్శించడం తొందరపడి మూడు వందల బావులు చాలా ఖర్చు చేశానని మందలించడం జ్ఞాప్తికి వస్తోంది ఇందిరా ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఈ చిన్న రైతుల అభివృద్ధి సంస్థ చేయాల్సిన పని చిన్న సన్నకారు రైతులను వ్యవసాయ కూలీలకు వ్యవసాయ పనులు లేని రోజుల్లో సామాజిక సామూహిక పనులు చేపట్టడం అంటే ముఖ్యంగా వేసవి కాలంలో వ్యవసాయ ఉండవు కాబట్టి ఆ కాలంలో వీళ్ళకి జీవనాధారం కల్పించాలన్నది ఇందిరాగాంధీ ఆలోచన రెండు వేల ఐదులో పరిగణు ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఇదే మూలం ఇందుకోసం వేసవి కాలంలో వాళ్ల చేత చెరువుల మరమ్మతులు కొత్త చెరువుల త్రవ్వకం స్కూల్ భవనాల నిర్మాణం రోడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టి వాటి ద్వారా వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలి చెరువులు నిర్మింపజేసిన సాగునీటి చెరువుల్లో పూడికి తీయించినా ఆ చెరువుల కింద ఆయకట్టులో అధికభాగం పెద్ద రైతులదే కనుక ఈ పనుల వల్ల ప్రయోజనం పొందేది కూడా వాళ్లే వ్యవసాయ కూలీలకు లభించేది పనిచేసిన రోజులు కూలీ మాత్రమే ఇదేం సన్నకారు రైతుల అభివృద్ది చిన్న సన్నకారు రైతులు అంటే రెండున్నర ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్నవాళ్లు అధిక భాగం హర్జన్లే ఈ చెరువులు రోడ్లకు బదులు వాళ్ల పొలాల్లో బావులు తగ్గిస్తే వాళ్లకు సేద్యానికి ఉపయోగపడుతుంది కదా కాని వాళ్లలో చాలా మందికి ఉన్నవి ఈనాం భూములు అంటే అనుభవించే హే ఉంటుంది అలాంటి భూముల మీద అప్పు పుట్టదు రాయితీలు ఇవ్వకూడదు పైగా ఈనాం భూములు ప్రభుత్వం ఇచ్చిన పట్టాభూములు లాంటివి కాదు ప్రైవేటు భూముల కింద లెక్క కాబట్టి వాటికోసం ఎలాంటి నిధుల్ని ప్రభుత్వం ఖర్చు పెట్టకూడదు ఇవన్నీ నిబంధనలు నాకెందుకో పథకం తాలూకు నిధులు ఎంత ఖర్చు పెట్టినా శాశ్వత లబ్ధిదారుడు పెద్దరైతు మాత్రమేనని వ్యవసాయ కూలి ఆ రోజు కూలి తెచ్చుకునే కూలీగానే ఉండిపోతున్నాడని అనిపించింది ఆలోచించగా చెరువులు దవ్వించే అవకాశం పథకంలో ఎలాగో ఉంది కాబట్టి ఎక్కడెక్కడ చాలా మంది చిన్న సన్నకారు రైతుల ఈనాం భూములు పట్టాభూములు పక్క పక్కన ఉంటాయో అలాంటి చోట్ల ప్రతి పది పదిహేను ఎకరాల విస్తీర్ణానికి ఒక సామాజిక సేజపు నీటి బావిని తవ్విస్తే ఆ తవ్వే పనిని వాళ్ళకైతే చేయిస్తాం వాళ్ళకే కూలీ ఇస్తాం పని పుత్తయ్యాక ఆ సేజ బావి ప్రయోజనం శాశ్వతంగా వాళ్ళకే దక్కుతుంది కదా బావి తవ్వాక నీటిని పైకి తోడిపోయడానికి పంపు సెట్టు కావాలి పంపు సెట్ల ఏర్పాటుకి యాభై శాతం రాయితీ మాత్రమే ఇచ్చేందుకు పథకంలో వెసులుబాటు ఉంది అందుచేత బావి తవ్వేటప్పుడు వాళ్ళకి ఇచ్చే కూలీలో కొంత భాగం పంపు సెట్కి వాళ్ల వాటా సొమ్ముగా మినహాయించుకుందాం అలా బావి తవ్విన రోజుల్లో వాళ్ళ కూలీలోంచి మినహాయించిన సొమ్ముకి అంతే పరిమాణంలో రాయితీ సొమ్ము జత చేసి పంప్ సెట్ కొనిచేద్దాం వాళ్ల వాటా సుము పంపు సెట్ వ్యయంలో యాభై శాతం కన్నా ఎక్కువ ఉంటే అది వాళ్ళకే తిరిగి ఇచ్చేస్తాం అలా చేయటం వల్ల నిజమైన చిన్న సన్నకారు రైతులకు ఎండాకాలంలో కూలీ లభిస్తుంది వాళ్ల పొలాలు సాగు చేసుకునేందుకు శాశ్వతమైన నీటి వనరు సమకూరుతుంది ఇలా ఆలోచించి ఈ పద్ధతిలో కేంద్ర నిధులతో మూడు వందలకు పైగా సామాజిక సేద్య బావులను తవ్వించాను కానీ చిన్న సన్నకారు రైతుల అభివృద్ధి పథకంలో నిధుల్ని ఇలా ఖర్చు పెట్టేందుకు మార్గదర్శక సూత్రాల్లో ఎక్కడా వెసులుబాటు లేదు లేకపోతే ఏంటి ఎవరికోసం ఈ పథకం ఉద్దేశించబడిందో వాళ్లకు ప్రయోజనం చేకూరుతుంది కదా ఇది నా ఆలోచన రామకృష్ణయ్య గారు నా ఆలోచనను అభినందించారు కానీ మూడు వందల బావులకు ముందస్తు ఆమోదం లేకుండా నిధుల్ని ఖర్చు పెట్టి నేను నిబంధనలను ఉల్లంఘించానని ఈ చర్యను ప్రధానమంత్రి అధ్యక్షురాలుగా ఉన్న గ్రామీణాభివృద్ధి కమిటీ ఆమోదించవలసి ఉంటుందని కమిటీ ఆమోదించకపోతే తానేమి చేయలేనని అకస్మాత్తుగా ముఖ్యమంత్రి కంఠస్వరం పెరిగింది ప్రసాద్ వింటున్నావా సార్ సార్ ప్రధానమంత్రి ఈ పథకాన్ని అమలు చేస్తున్న తీరు గురించి ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రస్తావించి ఇది మీ రాష్ట్రంలోనే అమలు జరుగుతోంది రావు గారు అని చెప్పేదాకా నాకే తెలీదు ఇప్పుడు నువ్వు చేస్తున్న విధంగానే దేశమంతటా వెనకబడిన ప్రాంతాల్లో మిలియన్ వెల్స్ తగ్గించే పథకం అమలు చేయాలని ప్రధానమంత్రి సంకల్పించారు నీకు అభినందనలు నూరు వెళ్ళబెట్టాను ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపల మళ్లీ ముఖ్యమంత్రి అందుకున్నారు నాకు ప్రైవేట్ సెక్రటరీగా ఒక ఐఏఎస్ అధికారం తీసుకోవాలనుకుంటున్నాను నీకు అభ్యంతరం లేకపోతే నిన్నే తీసుకుంటాను ఇదివరకు ఎప్పుడూ సెక్రటేరియట్లో నువ్వు పని చేసినట్టు లేదు అయినా పర్వాలేదు మూడు నాలుగు నెలలు పనిచేసి చూడు నీకు నచ్చకపోయినా నాకు నచ్చకపోయినా మార్చుకోక తప్పదు కదా సమన్వయ శక్తి సమయ స్ఫూర్తి సహనం ఉంటే ఇక్కడ పనిచేయడం సులభం ఎంతకు ఎప్పుడు వచ్చి చేరతావు మీ ఇష్టం సార్ మీ ఇష్టం సార్ మరో వారం రోజుల్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో చేరిపోయాను వైర్లెస్ మెసేజ్లు ఒక్కోసారి ఇలాంటి పరిణామాలకు కూడా సంకేతాన్ని अड़डे मोदी पे